ముందు ఏడ్చి నిద్రపోయాడు బలమైన స్మృతి జ్ఞానం కలిగింది ఎటువంటి స్మృతి జ్ఞానం కలిగింది ఏదో కావాలి అన్న స్మృతి జ్ఞానం ఏం కావాలో తెలియదు వాడికి వాడికి ఏం కావాలంటే వాడికి ఏం తెలీదు చెప్పలేడు ఏడుస్తాడు అంతే వాడి గొడవ ఎంతసేపు ఏడవడవే ఒక్కసారి మానవ జీవితంలో ప్రతి సంఘటనలో ప్రతి దుఃఖ పరిస్థితులలోనూ ఇదే ప్రశ్నని మనం అనుసంధానం చేస్తే ఏం కావాలి నీకు తెలియదు వాడికన్నీ విపరీతాలే కావాలి వరే వీడు పోయాడు రా సత్యవస్తువుకు అక్కడ ఏం తెలుసు అక్కడ వాడు తెలుసు వీడు ఏడుస్తూ ఉంటాడు ఎందుకు ఏడుస్తున్నావురా వీడు పోయాడండి సరే తెలుస్తూనే ఉంది కదా ఆ విషయం ఎందుకు ఏడుస్తున్నావురా నువ్వు వీడు పోయాడండి అరే వాడు వాడు పోతే వేడడం ఎందుకురా వాడు పోయాడు అంతే వాడు పోయాడు అన్న విషయం ఇటు గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తాడు జీవితం అంతా చూడండి ఇప్పుడు ఏం కావాలి నీకు నాకు పోయిన వాడు తిరిగి రావాలి పోయిన వాడు తిరిగి వస్తాడా ఎప్పటికీ రాడు ఆ విషయం వాడికి తెలీదా తెలుసు ఎందుకు ఏడుస్తున్నాం నేను ఏడుస్తాను అంతే నేనేమనుకున్నాను పోయిన వాడు తిరిగి రావాలి పోయిన వాడు తిరిగి రావాలి ఎట్రా సృష్టి ధర్మానికి విరుద్ధం కదా ఆల్రెడీ వేరే శరీరంలో ఉన్నాడు కావాలంటే అంజన వేసేవాడి దగ్గరికి వెళ్తే వేరే శరీరంలో ఎక్కడ ఉన్నాడో చూసి చెప్తాడు ఏ దేశంలో ఉన్నాడో చెప్తాడు లేదంటే ఏ అడవిలో ఉన్నాడో చెప్తాడు క్రిమి కీటక పశు పక్షి ఆదులలో ఉన్నాడు అనుకోండి ఫలానా అడవిలో ఉన్నాడు ఎలా అంటాడు వెళ్ళి కానీ అటు తెలుసుకోగలుగుతావా ఉపాధి మారగాని ఉపాధిగతమైన జ్ఞానం కూడా పోయింది గుర్తుపట్టలేడు ఇది అధవా గుర్తుపెట్టినా దాన్ని నిర్ణయంగా చేసుకోలేడు మరి ఇన్ని సమస్యలతో ఉన్నాడే జీవుడు ఇప్పుడు ఈ గొడవలన్నీ జీవుడు కొన్నాయి ఆత్మ కొన ఏదో కావాలన్న గొడవ ఇప్పుడు జీవుడికి వచ్చిందా ఆత్మకు వచ్చిందా ఏది కావాలన్నా కావాలి అన్న కామం అనేటటువంటిది జీవభావం రోజా ఆత్మభావం రోజా ఇలా జాగ్రత్తగా వస్తునిశ్చయ జ్ఞానం అనే ప్రమాణం మీద ఆత్మానాత్మ వివేకాన్ని చూడాలి ఆ ముఖ్య ధర్మము ముఖ్య ధర్మం ఎక్స్పోర్ట్ చేసే పంచదార బ్రౌన్ కలర్లో ఉంటుంది తెల్లగా ఉండదు హైయెస్ట్ క్వాలిటీ ఆర్గానిక్ షుగర్ బ్రౌన్ బ్రౌన్ కలర్లో ఉంటుంది దాని వాస్తవిక రూపం అది పంచదార తెల్లగా ఉండదు పంచదార ఆగుపచ్చగా తర్వాత దాన్ని బ్లీచ్ చేస్తారు ఆ ఆకుపచ్చ రంగంతా పోవడానికి రకరకాలైన ప్రక్రియలతో దాన్ని తెల్లగా చేస్తారు క్రిస్టలైన్ బ్రౌన్ షుగర్ ఉంటుంది అసలు వాస్తవానికి పంచదార సరైన పంచదార కాదు పటికబెల్లమే పంచదార అంటే మొదటి ఫామ్ క్రిస్టలైన్ ఫామ్ ఏమిటి అంటే పటికబెల్లం అందుకని ఆయుర్వేదం వాళ్ళు పంచదార వాడద్దు పటిక బెల్లం వాడండి అంట లేదంటే బెల్లం వాడండి అంట ఏమిటయ్యా అది అంత చిన్న సైజు క్రిస్టైన్ ఫామ్కి వచ్చే రావడం కోసమని మనం చాలా చాలా చాలా చాలా దాంట్లో ఎడిటివ్స్ ప్రక్రియలు పెంచేసి దాంట్లో మాలిన్యాలు చేర్చేస్తాం ఆ కెమికల్స్ అన్నీ మానవుడికి హాని చేస్తాయి కాలాంతరంలో అయితే మనం అసలు బజారు తయారు చేసాం ఈ తయారు చేయడం ఈ తగాదా తెచ్చుకోవడం ఏమండి నేను రోజంతా ప్రయాణాలు చేస్తూ ఉంటాను ఇప్పుడు బెల్లం గడ్డలో లేకపోతే పటిక బెల్లం గడలో మోసుకెళ్ళాలంటే నేను ఎక్కడ మోసుకెళ్ళేది చిన్న సాచెట్ చిన్న ప్యాకెట్లో నేను పట్టుకెళ్ళాలి నాకు శక్తి రావాలి ఇంకెలా ఉండాలి తిన్న వెంటనే శక్తి రావాలి టైం ఉండి పట్టకూడదు నాలుగు మీద పడగానే శక్తి వచ్చేయాలి అయితే ఓ పని చేయి పంచదారని ఇంకా బాగా గ్రైండ్ చేయి గ్లూకోజ్ అయిపోతున్నాడు చూడండి పంచదార తిన్నా కొద్దిగా టైం పడుతుంది శక్తి రావడానికి గ్లూకోజ్ నాలుగు మీద వేస్తే వెంటనే శక్తి వచ్చేస్తుంది నాలు లాలాజలంలో కరగగానే శక్తి వచ్చేస్తుంది అంతే మానవుడికి ఏం కావాలంటే ఎప్పుడు కావాలండి మానవుడికి ఇన్స్టాంట్ ఆనందం ఏం కావాలి మానవుడికి ఇన్స్టాంట్ ఆనందం ఎప్పుడు మొదలైందండి ఇది పుట్టగానే మొదలైంది వాడు ఎందుకు ఏడుస్తున్నాడో వాడు తెలియదు వాడికి ఇన్స్టెంట్ ఆనందం కావాలంతే అప్పుడు ఆనందం కావాలి వాడికి అంతే వాడికి ఏం కావాలో తెలియదు కానీ ఆనందం మాత్రం కావాలి తెల్లవాడు అర్ధరాత్రి రెండింటికి లేచి ఏడ్చినట్టే మా చిన్నప్పుడు అంటుండేవారు ఏ నాన్న అర్ధరాత్రి అంకమ్మ శివాలు రాలేదా అని అంకమ శివాలంటే తెలుసా మీకు ఎవరికైనా జాతర జరుగుతుంటుంది గ్రామ దేవతకి జాతర జరిగినప్పుడు ఆ గ్రామ దేవత బోర్డు మధ్య మీదకి వస్తూ ఇంకా వాడప్పుడు మన కంట్రోల్లో ఉండడు కదా వాడు అప్పుడు ఏం అడుగుతాడో ఏం చెప్తాడో మరికి వాడికి చెప్పిన వాడికి తెలియదు వినేవాడు అవన్నీ చెయ్యాలంటే అది అప్పటికే అవరు హిరణ్యాక్ష వరాలు అనమాట అవి ఇలా జాగ్రత్తగా మన ఇలాంటి విపరీత లక్షణాలు ఏది ముఖ్య ధర్మమో ఏది అముఖ్య ధర్మమో ఏది యుక్తమో ఏది అయుక్తమో విచారణ చేసి విచక్షణతో పట్టుకోగలిగేటటువంటి శక్తి రావాలి ఒక పిల్లవాడికి పెళ్లి